ఇంగ్లీష్ వర్డ్ అని తెలుస్తున్నాను అందుకు కఠినమైన ఇంగ్లీష్ పదం అంటే ఒక ఒక ఒక వ్యవస్థ ఒక సందర్భం సో ఒక సందర్భంలో నేను కర్తను నేను భోక్తను మనం అనుకుంటూ ఉంటాం నేను చెప్పిన పాఠం ఆ సందర్భానికి సంబంధించింది కాదు యూ హ్యావ్ టు షిఫ్ట్ ది పారడైమ్ నేను ఇప్పుడు ఈ స్వామిని ఒక ప్రశ్నే వేద్దాం ఏం చెప్పిందేదో నాకు అనుకూలంగా లేదే అని నాకు అనిపించింది నేను నడిచి ప్రశ్న వేయాలంటే రూముకు వెళ్ళాలి రూముకు వెళ్ళాలంటే నడవాలి నడవాలంటే నేను నడిచేవాడిని నేనే కానీ మరో పక్కవాడు నడుస్తాడే ఏమేమి సో నేనే నడిచి వచ్చాను పాఠను నేనే విన్నాను ఇప్పుడు నేనే భోజనం చేయబోతున్నాను ఇప్పుడు మీరు భిక్షకు రాబోతున్నారు భిక్ష చేసేది మీరా లేకపోతే మరొకళ్ళ భిక్ష చేసేది కర్త మీరు కాదా ఏమే అని ఈ రకం ప్రశ్న ఉన్నదే It is, uh, the, the question is raised in a, given, in a particular paradigm. I have told you that paradigm is not a problem. I am a person who is the spirit of God. I am a person who is the spirit of God. I am a person who is the spirit of God. I am an isolated ego in a separate body. And, uh, so, and therefore, I am the doer and enjoyer. I am a person who is the person who is the right person who is the right person. ఈ దేహేంద్రియ మనస్సంఘాతంలో ప్రకటన అవుతో దీనికంటే విలక్షణంగా ఉండేటువంటి సర్వవ్యాపకమైన దేశ కాలములకు అతీతమైన అద్వయమైన అవికారీ అంటే ఎట్టి వికారములు లేని నిర్గుణమైన నిరంజనమైన ఆత్మతత్వము అకర్త అని నేను చెప్పాను ఆ పారడైమ్ వేరు ఈ పారాడైం వేరు అని చెప్పాను అంటే ఆయన అన్నారు నవ్ ఐ అప్రిషియేట్ యువర్ ఆన్సర్ ఉన్నాడు ఎందుకంటే హీజ్ అ ఫిజిక్స్ మ్యాన్ సో ఎప్పుడైతే పారాడైమ్ షిఫ్ట్ అవుతుందని నేను చెప్పాను హి హియ్రీడ్ దానికి దృష్టాంతం కూడా చెప్పాను న్యూటన్స్ లాస్ యొక్క పారడైమ్కి ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క ప్యారాడైమ్కి డిఫరెన్స్ ఉంటుంది సిమిలర్ టు దట్ అని చెప్పాను ఎస్ ఎస్ ఐ గాట్ ది పాయింట్ అని చెప్పాడానికి కాబట్టి పారాడైం షిఫ్ట్ అయితే కానీ ఈ పాఠం మీకు ఫిట్ కాదు ఈ ప్రతిపాదనలు మీకు ఫిట్ కావు అంచేతనే శంకర్లు ఏమంటున్నారంటే చూడు ఈ సాంఖ్య యోగము ఈ కర్మయోగము దీని పద్ధతి వేరు దాని పద్ధతి వేరు ఈ రెండింటినీ కలిపి ఒకే ఒకే సిస్టంలో కూర్చోబెడతాను నువ్వంటావే సముచ్చయము అన్నది అది కుదరదు సమన్వయం కుదురుతుంది కానీ సముచ్చయము కుదరదు రిజ్ దిడా సో నిన్న బుద్ధి ఆత్ ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి ఇది ఆత్మన జన్మాది షడ్విక్రియాభావాత్ ఆత్మయందు జన్మ మరణము మధ్యలో ఉండేటువంటి ఇంకో నాలుగు మొత్తం ఆరు వికారాలు ఈ వికారాలు ఆత్మయందు లేవు తర్వాత ఆత్మ అకర్త ఆత్మయందు కర్తృత్వము లేదు ఆత్మయందు కర్తృత్వం లేదు అంటే మీ లోపల యథార్థ స్వరూపము కర్త కాదు అని అర్థం మరియు రెడీ ఫర్ ఇట్ దట్ ఈస్ సాంఖ్యయోగ వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్ యు జస్ట్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ సచ్ ఇది సాంఖ్యయోగము ఇది సాంఖ్యము కాబట్టి అది అది ఒక అది ఉంది ఈ ప్ర ఇది ప్రకరణార్థ నిరూపణ మొత్తం ప్రకరణం అక్కడ ఉన్నది ఇరవై శ్లోకాల ప్రకరణం ఈ ఇరవై అంచేతనే మరణిస్తే దుఃఖించక్కర్లేదు అనే మాట కూడా ఆ ప్రకరణంలోదే ఈ మాట వెళ్ళి మీరు ఎక్కడన్నా చెప్పండి మరణిస్తే దుఃఖించక్కర్లేదని పంపించేస్తారు అక్కడ నుంచి ఇంకెప్పుడు ఈయన రానివ్వద్దని ఒకడు దుఃఖిస్తూ ఉంటాడు ఒకడో అయితే ఒక ఆమె దుఃఖిస్తూ ఉంటారు తన ప్రియుడో ప్రియురాలో చేత దుఃఖిస్తూ ఉంటారు వియోగం అంటే ఎటువంటి వియోగమైనా అవచ్చు దుఃఖిస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి చూడు అలా దుఃఖించొద్దు నీకు దుఃఖం వచ్చిన మాట వాస్తవమే కండోలెన్సెస్ చెప్పి నీకు నేను ఏదైనా సహాయం చేస్తాను అయినా నువ్వు ఆ నుంచి బయటికి రావాలి అని చెప్పాలి కానీ అని చెప్తే వాడు దాన్ని విన్నాడో మానేడో అట్లీస్ట్ ఇట్ సౌండ్స్ ఓకే అలా కాకుండా వెళ్ళి చూడు ఆత్మసచ్చిదానందము అని చెప్పేమనుకోండి ఇప్పుడు ఏమంటారో తెలిసిన ఏంటండి మేము ఏదో కష్టంలో ఉంటే ఈయన ఇలా మాట్లాడతాడు దయచేసి ఈయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటారు ఎందుకంటే ఆ పారాడైం వేరు ఈ పారాడైం వేరు అంచేతనే ఎక్కడైనా వివాహాలు అవి అయినప్పుడు సన్యాసులు వెళ్ళక ఆ వేళ మీరు చూసే రో లేదో పూజ వివాహం అంటే ఆయన ఆ వివాహం కోసమే వచ్చారు అవే ఆయన నన్ను అడిగారు పెళ్ళని ఇంటికి ఆయన అడిగారు తొమ్మిదింటికి వెళ్ళాను సరే అయితే మొత్తం అప్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా మరో ప్రోగ్రామ్ ఏదో చూడమని చెప్పాను ఆ మరో ప్రోగ్రామ్ అటెండ్ చేసి పెళ్ళి అంతా అయిపోయింది ఇంకక్కడ ఏ పని మిగలలేదు అన్న తర్వాత వెళ్ళాం అది ఆ పారాడైం వేరు ఈ పారాడైం వేరు మనం పెళ్లి చేసుకోవాలి భార్యతో కలిసి సహజీవనం చేయాలి సంతానం కనాలి అంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అది చేసినట్లయితే మనకి పురుషార్థం ఉన్నది అని వాళ్ళు ఉంటారు ఇదంతా అజ్ఞానం తప్ప మరేం కాదు అని ఈ సన్యాసి ఉంటుంది ఈ పారాడైమ్ కుదరదు అక్కడ అంచేతనే పెళ్ళి పెళ్ళి అవుతుంటే కొంతమంది సన్యాసులు పొరపాటు చేస్తారు అంటే కొంచెం ఒక్క బిసరు మోడర్నైజేషన్ నియో నియో సో పెళ్ళి అవుతుంది అనుకోండి వెళ్ళి సన్యాసి గారు ముందు పెద్దపేట వేసుకు కూర్చుంటారు అంటే ఆయన మరి ఆత్మజ్ఞాననిష్ట అవి పక్కన పెడితే మరి అలాగే అవుతూ ఉంటుంది ముందు వెళ్ళి ఒక పెద్ద సింహాసనం లాంటిది వేస్తారు అక్కడ వెళ్ళి ఆయన కూర్చుంటే ఆయన వెళ్ళిన తర్వాతే మొదలు పెడతారు వీళ్ళు సో ఆ పారాడైమ్ ఫిట్ అవుతుంది ఫోర్ సో ఇది సాంఖ్యయోగము ఈ ప్రకరణం ఉన్నది ఇక్కడ ఇది కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థ నిరూపణ అప్పుడు ఏం ఒక బుద్ధి పుడుతుంది యా జాయతే యా బుద్ధి జాయతే బుద్ధి అంటే అవగాహన ఒక అండర్స్టాండింగ్ అది అదే అర్థం బుద్ధి అంటే మీరు ఇంటలెక్ట్ అనొద్దు ఇంటలెక్ట్ అంటే మీకు ఆ స్పిరిట్ రాదు దాని నుంచి ఆ బుద్ధి జాయితే ఇంటలెక్ట్ కొత్తగా పుట్టిదేమిటి ఉందిగా ఇంటలెక్ట్ పుట్టడమే ఉంది ఒక అండర్స్టాండింగ్ పుడుతుంది డోంట్ సే నాలెడ్జ్ ఆల్సో నాలెడ్జ్ అనేప్పటికి అదేదో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నాలెడ్జ్ లాగో ఫిజిక్స్ నాలెడ్జ్ లాగా అదేదో ముద్దలా ఉంటుందని అది ఇక్కడ పుట్టిందనో పుట్టలేదని అలా అనిపిస్తుంది సో డోంట్ సే ఆల్ దాట్ జస్ట్ సే అండర్స్టాండింగ్ దట్ ఈజ్ క్లీన్ ఒక ఒక అవగాహన ఏర్పడుతుంది ఒక గుర్తింపు వస్తుంది అది బుద్ధి అంటే ఆ బుద్ధికి సాంఖ్యబుద్ధి అని పేరు ఈ సాంఖ్యబుద్ధి సాం జ్ఞానినాం ఉచిత భవతి తే సాంఖ్యా ఈ సాంఖ్యబుద్ధి ఏ జ్ఞానులకు ఆత్మజ్ఞానులకు చాలా అందంగా యోగ్యంగా ఉంటుందో వాళ్ళు సాంఖ్యులు భగవాన్ రమణ మహర్షి సాంఖ్య ఏ సన్యాసి ఈ సపోజ్ టు బి సాంఖ్య సపోజ్ టు బి సాంఖ్య సన్యాసి అయి కర్మలో ప్రవర్తించటం చాలా విరుద్ధమైన విషయం అది శాస్త్రం సపోర్ట్ కేజ్ అయితే నేను చాలాసార్లు మనవి ఉంటాను సమాజము శాస్త్రానికి చాలా దూరంగా అయిపోయాను సమాజం శాస్త్రానికి దూరం అయిపోయి ఉంది సమాజంలో అన్ని వికృతులు మీకు కనపడుతూ ఉంటాయి ఏదో పేరు కర్మ సన్యాసం చేసిన వారు కూడా కర్మల ఎందు నిమగ్నం అవుతూ ఉంటారు ఎందుకంటే కర్మ చేయటం తేలిక కర్మ మానేయడం కష్టం పూర్వం దేవ పూర్వం సన్యాసికి వ్యవస్థ ఉండేది పూర్వం దేవాలయాల్లో ఇప్పుడు ఈ సన్యాసులు తరివేశారు దేవాలయ దగ్గరికి రానివ్వట్లేదు అంచేత దేవాలయాలు ఏవి సన్యాసులని దే ఆర్ నాట్ సపోర్టింగ్ పూర్వకాలం దేవాలయం ఉందంటే సన్యాసం ఒకటి ఉండేవాడు ఒక ఆ గెదిలో స్వామి ఉండేవాడు అది ఆ స్వామిదది ఇట్ ఈజ్ ఈజ్ రైట్ దాన్ని ఎవరో ఆపరు అక్కడ ఉంటాడు ఆ దేవాలయంలో ప్రసాదం తీసుకుని భక్షిస్తాడు ఓవర్ అండ్ అబౌ తట్టు ఏదైనా భిక్ష చేస్తే చేస్తాడు ఆ రకంగా ఓ దేవాలయంలో స్వామి ఉండేవారు ఆయన సరే కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు వచ్చి దేవాలయం ఆదాయం పెంచాలి ఖర్చు తగ్గించాలి అని మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వేస్తే మరి అలాగే ఎందుకంటే సీఈఓ కంపెనీకి వచ్చినట్టుగా ఈయన వచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మరి అలాగే ఉంటుంది వాట్ అల్స్ హీ హీ నోస్ ఓన్లీ దాట్ సో హీ హాజ్ టేకెన్ అన్ ఆడిట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అది లాస్ట్లో నడుస్తుంది దేవాలయ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాలని మూడు కేటగిరీల కింద విభాగం చేసింది ప్రాఫిట్ మేకింగ్ టెంపుల్స్ లూజింగ్ టెంపుల్స్ అండ్ బ్యాలెన్స్లో నో ప్రాఫిట్ నో లాస్ టెంపుల్స్ కింద మూడింటి కింద విభాగం చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఆయన ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నా ఇప్పుడు మరి ఎవరు నాకు తెలియదు కానీ సో ఈ లాస్ట్ మేకింగ్ వాటిని యూ హావ్ టు బ్రింగ్ దమ్ టు ఆన్ పార్ అండ్ దాని స్లోగా ప్రాఫిట్ మేకింగ్లో తీసుకురావాలి అంటే ప్రసాదం అమ్మడము ఇలాంటివి ఏవో చేయడం మరి చేయాల్సి ఉంటుంది సో ఇలాగ ది థింక్ లైక్ దాట్ మరి గవర్నమెంట్ ప్రవేశిస్తే మరి అలాగే అదే ఓ సాధువు ఉన్నాడు అనుకోండి హీ విల్ గివ్ సమ్ గైడెన్స్ సో ఎనీవే ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు వచ్చి ఈ దేవాలయం ఖర్చు తగ్గించాలి దేవుడికి పువ్వులు కోసం అని మొక్కలు పెంచే ఒక తోటమాలి ముగ్గురో నలుగురు ఇద్దరు ముగ్గురో ఉన్నారు ఇంతమంది ఎందుకు దేవుడి పువ్వులు తక్కువైతే దేవుడు ఏం కంప్లైన్ ఏం చేయడం అని ఒకరిని ఫైవ్ హైర్ అండ్ ఫైవ్ ఇచ్చారు వాళ్ళు అక్కడ ఈ స్వామి ఉన్నాడు వీళ్ళు వీళ్ళు ఈ స్వామి ఏజ్ చేస్తాడు అడిగాడు వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్ని వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఆయన ఏమి చేయరండి అని చెప్పారు ఆయనకి ఎస్ఎస్ఎస్ స్వామి అని పేరు ఎస్ఎస్ఎస్ అంటే సింప్లీ సిటింగ్ స్వామి ఆయన అలా కూర్చుని ఉంటారు ఇంకేం తూష్ణీయంగా కూర్చుని ఉంటారు ఏమీ చేయరు అని చెప్పారు ఏమీ చేయరు అని చెప్తే ఆయనకి ఎంత ఇస్తారు ఏమి ఆయనకి మేమే డబ్బులు ఏమి ఆయనకి భోజనానికి ఖర్చు ఇంత అవుతూ ఉంటుంది వస్త్రాలకి ఇంత ఇస్తాము సో ఆయన పై ఖర్చుల నిమిత్తం ఇంత ఇస్తాం ఆయన అంతా కలిపి రెండు వందలు మూడు వందలు అవుతుంది తోటమాలకి వెయ్యి అయినా వాడు పనైనా చేస్తాడు వీడు సింప్లీ సిట్టింగ్ వీడు వీడికి ఐదు వందలు కూడా వేస్టు అని ఆ స్వామిని పిలిచి స్వామి మీరు ఇంకేదైనా మార్గం చూసుకోండి మీరు ఏ పని చేయట్లేదు యువర్ కంట్రిబ్యూషన్ ఈస్ నాట్ దేర్ ఫార్ వి ఆర్ విత్ డ్రాయింగ్ అంటే ఆయన మీరు అలాగంటే అలాగే నేను ఏమీ చేయట్లేదని మీరు అన్నమాట మాత్రం నేను ఒప్పుకోను సింప్లీ సిట్టింగ్ దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ హెస్వామీ అండ్ వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ యూ ఆర్ ఎన్కరింగ్ ఆన్ మై బిహాఫ్ దట్ ఈస్ ఫర్ సింప్లీ సిట్టింగ్ ఓన్లీ నాట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ అంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాడు సింప్లీ సిటింగ్కి డబ్బు ఇవ్వడం ఎందుకండి ఏమైనా అర్థం ఉందా దీనికి అంటే ఆయన అంటాడు మీరు పని చేయండి మీరు ఒక హాఫ్ అన్ అవర్ సింప్లీ సిట్టింగ్ మీరు చేయండి అప్పుడు అది తేలికో కష్టమో మీకు తెలుస్తుంది అంటే అది ఒక ఛాలెంజ్ ఒకటి విసురుతాడు విసిరితే ఈయన ఛాలెంజ్ని అతను యాక్సెప్ట్ చేస్తాడు అదంత పని అని సో హీ ట్రైస్ అండ్ హీ ఫెయిల్స్ నెక్స్ట్ డే పిలిచి ఆ స్వామిని డిస్టర్బ్ చేయద్దు మీరు ఏ పని చేయకుండా హాఫ్ అన్ అవర్ కూర్చోండి మీరు తెలుస్తుంది సింప్లీ సిటింగ్ ఏ పని చేయకుండా హాఫ్ అన్ అవర్ కూర్చోండి ఎంత కఠినమైన పని మీకు తెలుస్తుంది అది కాబట్టి అది కర్మ చేయటం అంత తేలికది కర్మ చేయటం తేలిక కర్మ చేయటం కఠినం కాదు ఈ మెడిటేషన్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండ్ మెడిటే మానసిక క్రియ అది కూడా చేయకుండా ఆత్మనిష్ఠుడుగా ఉండడం అకర్తగా ఉండడం అన్నిటికంటే కఠినమైన విషయం కాబట్టి ఇట్ ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ పారాడైన్ దానికి సాంఖ్య బుద్ధి అని పేరు సో ఆ సాంఖ్యబుద్ధి కలిగిన మహాత్ములు వాళ్ళు సాంఖ్యులు అది ఒకటి తర్వాత ఏ తుద్ధే జన్మన ప్రాక్ ఆత్మన దేహాదిరితకర్తృత్వోపేక్ష వివేకపూర్వక మోక్షసాధనానుష్ఠాననిరూపణలక్షణోగ तद्विषया बुद्धि योग बुद्धि यहां कर्मिणा उचिता चूँ विवेकपूर्वक विवेकमेंट इंक मरी शंकर सांख्य कालम, कालम योग కాలం సద్య గ్యాప్ గే ఎంత గ్యాప్ ఉండాలి వీలైనంత గ్యాప్ సో దట్ కన్ఫ్యూ ఈ కాలంలోంచి ఈ కాలంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండదు ఓకే మధ్యలో గీత కూడా పెట్టమంటారా పెట్టండి బెటర్ అలా ఉంటుంది భాష సో ఈ సాంఖ్యబుద్ధి కలగాలి అంటే ఆత్మ అకర్త ఈ సామాన్యమైన విషయం కాదు ఆత్మ అకర్త అనే జ్ఞానము సామాన్యమైన విషయం కాదు దానికి చాలా వివేకం కావాలి మహాత్ములతో సన్ సమావేశం ఉండాలి సత్సంగం ఉండాలి శాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి మీరు చేస్తున్న పని అదే దాన్ని ఆకలింపు చేసుకోవాలి చాలా కఠినమైన విషయం చాలా కృషితో కూడిన విషయం కానీ ఆ బుద్ధి పుట్టిన తరువాత సాంఖ్యుడు ఆ అవగాహన కలిగిన తరువాత వాడికి ఇంకా కలగలేదు అవగాహన ఏతశా బుద్ధే జన్మన ప్రాక్ ఆ బుద్ధి కలగడానికి ముందు అవగాహన ఇంకా రాలేదు అంటే ఆత్మజ్ఞానం ఇంకా రాలేదన్నమాట ఆత్మజ్ఞానము కలగని వాడు ఏమనుకుంటాడంటే నేను జీవుడను అనుకుంటాడు జీవబుద్ధిలో ఉంటాడు ఏ అన్ ఇండివిజువల్ ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఎటువంటి వాడు వీడు ఆస్తికుడైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం నాస్తికుడైన వ్యక్తి కాదు నాస్తికుడైన వ్యక్తి అంటే దేహమే నేను దేహంతో అంతా పోయింది ఇంకా కాబట్టి పునర్జన్మ లేదు పుణ్యం లేదు పాపం లేదు ఇహలోకం లేదు పరలోకం లేదు వాడు ఆ టాపిక్ వేరు వాడి గురించి ఇక్కడ చర్చ కాదు ఆస్తిక శాస్త్రం కదా కాబట్టి వీడు ఆస్తికుడు భక్తుడు కూడా కనుక వీడు ఏమనుకుంటాడంటే నేను చాలామందికి ఇది వర్తిస్తుంది నైంటీ నైన్ ఇదే వర్ణన వర్తిస్తుంది సో ఎవరోలో ఓ జ్ఞానులు ఉంటారు ఇంకో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ నాస్తికులు ఉంటారు ఈ నాస్తికులు కూడా ఈరోజు నాస్తికులు రేపటికి వీళ్ళు ఆస్తికులు అయిపోతారు మళ్ళీ ఏదో కొంచెం జీవితంలో ఉడిపాడి వెంకటేశ్వరం గారు చెప్పే కదా కొంచెం ఒడుదులుగులోవి వచ్చినప్పుడు మళ్ళీ ఆస్తికులు అయిపోతారు కొంచెం ఇటు అటు ఇప్పుడు కేరళలో టెంపుల్స్ అన్నింటికి మార్క్సిస్టులే నాయకులు టెంపుల్కి వచ్చి పూజలు అవి బాగా జరిగిందో లేదో చూసేవాడు మార్క్సిస్ట్ ఉంటాడు ఇంకే ఇంకా నాస్తికం కాబట్టి ఇదంతా కూడా కొంచెం కచ్చాపచ్చా ఉంటుంది నో ప్రాబ్లం సో ఇక్కడ వీడు ఆస్తికుడు కాబట్టి ఆస్తికుడు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఈ దేహము ఇంతకుముందు చేసుకున్న పుణ్యఫలం చేత ఈ దేహం వచ్చింది మనము కర్ నేను కర్తని భోక్తని ఈరోజున సుఖం వచ్చిందనుకోండి ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం సుఖం వచ్చింది దుఃఖం వస్తే ఎప్పుడో పాపం చేసినా దుఃఖ ఫలాన్ని అనుభవిస్తున్నాం ఒకప్పుడు ఆ పుణ్యము ఆ పాపము తెలుస్తూ ఉంటుంది చాలా మటు ఇకి తెలియదు తర్వాత ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలని పొందుతాము సో నేను పుణ్యాన్ని అనుభవించాలి సుఖాలను అనుభవించాలి పరలోకంలో అంటే ఇప్పుడు పుణ్యాన్ని చేసుకోవాలి అనుభవించేది ఎవరు నేను చేసుకునేది ఎవరు నేను కర్తృత్వ భోక్తృత్వాలు నావి సో ఈ దేహం పోయినా ఇంకో దేహం వస్తుంది సో ఈ దేహమునందు దేహము కంటే అంటే విలక్షణంగా డిస్టింగ్ట్ ఫ్రమ్ ది బాడీ జీవుడు ఉంటాడు ఆ జీవుణ్ణి నేను నేను ధర్మం చేసుకుంటే పుణ్యం వచ్చి సుఖం వస్తుంది వరసాలి అధర్మ కార్యం చేస్తే పాపము దుఃఖము ఈ ధర్మ అధర్మ తేడా నాకు తెలుసు ధర్మాధర్మ వివేకపూర్వక పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్నాను అని వీడు ఉంటాడు మళ్ళీ ఈ పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్న వాళ్ళలో రెండు కేటగిరీలు ఉన్నారు ఒక కేటగిరీ ఈ జీవభావము ఇది శాశ్వతము దీంట్లో మార్పులు జర్పులు ఏమి నేను ఎప్పటికీ జీవుడుగానే ఉంటాను వైకుంఠానికి వెళ్ళిన జీవుణ్ణే కైలాసానికి వెళ్ళిన జీవుణ్ణే ఈవులో ఉన్న జీవుణ్ణే జీవుడు జీవుడే ఇది ఫైనల్ ఇది ఒక గ్రూప్ ఇది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి పెద్ద పెద్ద పీఠాలు దానికి మళ్ళీ ధనము బడ్జెట్లు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఈ అజ్ఞానానికి మళ్ళీ దాన్ని ఈ అజ్ఞానాన్ని పెంచి పోషించే పెద్ద వ్యవస్థ ఒకటి ఉంటుంది ఓన్లండి సమాజంలో అనేక రకాలు ఉంటాయి ఏముంది కాదు పెద్ద విషయం ఏం కాదు అలాగంటి జీవత్వమే శాశ్వతము అది ఇంకా ఇర్రివోకబుల్ దాంట్లో మార్పులు మీరు కొంచెం మెరుగులు దిద్దొచ్చు కానీ ఈ జీవుడికి మెరుగులు దిద్దుతారు ఇలాగా ఈ జీవుడికి భక్తి అనే మెరుగు ఇక్కడ దిద్దుతే వైకుంఠవాసము అనే మెరుగు అక్కడ వస్తుంది అని ఇలాగేదో మెరుగులు దిద్దడమే కానీ దేవుడికి ఇలా సపరేట్గా నిలిచే ఉంటాడు అని జీవభావము శాశ్వతము జీవుడే దేవుడు అనే మాట ఎవడైనా అంటే వాడిని మొత్తం నాలుగు అది పాపం మాటది అని అంత కరడుగట్టిన జీవభావంలో ఉంటారు వాళ్ళకు కూడా ఇక్కడ చర్చ లేదు ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దెబ్ ఈ శాస్త్రం వాళ్ళ కోసం కాదు ఇలా తీసి పక్కన పెట్టండి వీడు ఎలాంటి వాడంటే నేను జీవభావంలో ఉన్నాను కానీ ఆత్మ నా యొక్క యథార్థస్వరూపము పరిచ్ఛన్నం కాదని నా యథార్థస్వరూపము పూర్ణమేనని శాస్త్రం చెప్తోంది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే బహుశా అది కరెక్ట్ అయి ఉంటుందేమో అనిపిస్తోంది ఇది ఎలాగంటిదంటే ఏదో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన మాట వాస్తవమే కానీ నా శరీరంలో కాన్స్టిట్యూషన్ మంచిది నాకు ఏ రోగము లేదు అన్ని లిమ్స్ క్లీన్గా ఉన్నాయి గుండె లేవరు అన్నీ బాగానే ఉన్నాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇన్సిడెంటల్గా వచ్చింది ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ అయిపోయి లేకపోతే ఈ యాంటీబయాటిక్ వేసేసుకుంటే ఇన్ఫెక్షన్ పోతే నేను మళ్ళీ స్వస్థండి అయిపోతాను స్వస్థత అంటే నా ఒరిజినల్ స్వరూపాన్ని నేను పొందేస్తాను రోగం లేని స్థితి ఆరోగ్యం అది పొందేస్తాను అని వాడు అనుకుని మందు వేసుకుంటాడు వీడు కూడా అలాంటి నేను ఏదో జీవభావంలో అజ్ఞానం చేత ఉన్నాను ఈ అజ్ఞానం నాకు పోయినట్లయితే నేను జీవభావం నుంచి బ్రహ్మభావంలోకి వెళ్ళిపోతాను దాని పేరే మోక్షము జీవభావం నుంచి బ్రహ్మభావం వెళ్ళే పేరే మోక్షము దాన్ని మనం సాధించుకోవాలి అది సాధించుకోవాలంటే ఉపాయాలు ఉంటాయి మోక్ష సాధన అనుష్ఠాన వాడు ఆ మోక్షాన్ని సాధించాలంటే రాగద్వేషాలు పోగొట్టుకోవాలి అంతఃకరణము శుద్ధిగా ఉండాలి సో బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ ది హార్ట్ బికాస్ ఫర్ ఫర్ అంటే బికాస్ బికాస్ ది సియత్ ది గాడ్ అని దిస్ ఇస్ ఫ్రమ్ బైబిల్ సో ఎవరైతే హృదయంలో పవిత్రంగా ఉంటారో వారు బ్లెస్డ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి చూస్తారు ఈశ్వరుణ్ణి చూడడం అంటే ఏమిటి ఈశ్వరుడు వాళ్ళ ముందు చిన్న వేళ్ళకి కాదు ఈశ్వరుణ్ణి చూస్తారు అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తారు సో ఎనీవే ఆ విధంగా ఆ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ సంపాదించాలి ఆ ప్యూర్ హార్ట్లో తన జీవభావము పొరపాటని బ్రహ్మభావము కరెక్ట్ అని అలాగే ఆ అద్దంలో ముఖం కనబడినట్టుగా కనపడుతుంది ఆ ప్యూర్ హార్ట్ ఉండాలి అద్దం క్లీన్గా ఉండద్దండి అద్దంలో ముఖం కనపడాలంటే అలాగే తన స్వరూపం బాగా అవగాహన రావాలంటే హృదయము క్లీన్గా ఉండాలి హృదయంలో రాగద్వేషాలు ఉన్నాయనుకోండి రాగద్వేషాలు ఉన్నాయంటే ఎలాగో మీకు నేను దృష్టాంతం చెప్తా ఈ జగత్తంతా బ్రహ్మే సర్వం బ్రహ్మ ఒక ఆయన నాతో అన్నారు ఏమంటే సర్వం బ్రహ్మ అన్నది నాకు బాగానే అర్థమైంది మీరు బాగా ఏదో పంచిభూతాలని ఏదనేదని చాలా గడబడి చేసి చెప్పారు కానీ ఒక పరమ దుష్టుడు ఒకడు ఉన్నాడండి వారు కూడా బ్రహ్మ అంటే మాత్రం నేను నమ్మలేకుండా అని అన్నాడు అనేప్పటికీ అంటే సరే అలా ఉంటుంది సర్వం బ్రహ్మ మాటకి అది పాలలో విషం కలిపినట్టుగా ఈ ద్వేషం అడ్డొస్తుంది చూసారా కాబట్టి మనస్సులో దోషం ఉంటే మీకు ఆ దోషం ఏం చేస్తుందంటే ఆ పరమ సత్యాన్ని బోధకి రానివ్వడు ఒకతనన్నాడు నేను ఈ మాంసాహారం తినను ఎందుకంటే దాంట్లో అహింసది హింస ఎక్కువగా ఉంది నేను అహింసగా ఉండాలనుకుంటున్నాను అని అంటే వాడి చుట్టూ వాడు అడగని ముందుంటారు ఎరా సన్యాసం పుచ్చేసుకున్నావా ఏమి ఏమిటి ఇంకా సంసారం వదిలిపెట్టేస్తున్నావా సాలసాలులే నోలు మూసుకో పుచ్చుకో అని వాడిని పోత్సం చేస్తాడు చూడండి వైదేశుడు అనవసరం కదా వాడు సన్యాసం పుచ్చుకోవడమే ఉంది అతను ఒక ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు అంతే ఒక సన్యాసం లేదం లేదు మామూలు సంసారే ఒక్క పిసరు ఒక్క అడుగు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నతమైన ఆలోచన చేస్తే చాలా సంతోషం మేము కూడా ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తామని ప్రోత్సాహం చేయాలి కానీ అలా దిగలాగి ప్రయత్నం చేయకూడదు కదా అలా ఎందుకు చేశారు వీళ్ళని నేను అనుకున్నాను అయ్యో పాపం వీళ్ళ మనస్సులో ఉండే మాలిన్యము ఆ దోషము మాంసం తింటేనే రుచి అదే ఏదో ఆ తినం అవసరమనేటువంటి ఒక భయంకరమైన ఆలోచన ఉన్నదే అది వీళ్ళ చేతి ఇలా ఇది అజ్ఞానం యొక్క నేను అనుకున్నా కాబట్టి మనస్సులో ఉండే మాలిన్యము అది మనిషిని తన ఉన్నత స్వరూపాన్ని గుర్తించకుండా అడ్డుపడిపోతుంది అది కాబట్టి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి మనస్సు పరిశుద్ధమైపోతే మీకు బ్రహ్మభావం తెలిసిపోతుంది బ్రహ్మభావం పొందేస్తారు అదే మోక్షం సరే బాగుంది క్లీన్గా ఉంది ఇప్పుడు ఈ మనస్సు పరిశుద్ధమయ్యి నా బ్రహ్మభావం నాకు అందాలి అంటే ఆరోగ్యం అన్నది ఇది చూడండి ఈ దృష్టాంతం మంచిది ఆరోగ్యము మీ స్వస్థితి మీ ఒరిజినల్ స్టేట్ ఏమిటి ఆరోగ్యం ఆరోగ్యంగా లేదండి ఒరిజినల్ స్టేట్ ఈజ్ ఆరోగ్యం ఏదో సమ్ టాక్సిక్ స్టిమ్యులస్ అని అంటారు బయట నుంచి ఏదో ఇన్ఫెక్షన్ అదే మరోటో మరోటో బయట నుంచి ఒక ఏజెంట్ వచ్చి మీ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసింది ఇప్పుడు వైద్యంలో చేసేది మీకు లేని స్వస్థతని మీకు తీసుకురావడం కాదు వైద్యం ఏం చేస్తుందంటే ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులర్స్ని న్యూట్రలైజ్ చేస్తే మీ స్వస్థత మీకు వచ్చి కానీ మీరు అలా అనుకోరు మీరేమనుకుంటారంటే వైద్యం వల్ల నాకు అంతకుముందు లేని స్వస్థత వచ్చింది అనుకుంటారు అలా రాదు వైద్యం ఆ పని చేయలేదు అంతకుముందు మీకు లేని కాన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్తో అవి వైద్యం తీసుకురాలేదు మీకు ఉన్నదే మీకు తీసుకువస్తుంది కనుక అదేవిధంగా మీకు ఉన్న బ్రహ్మభావము అజ్ఞానం చేత రాగద్వేషముల చేత ఆవరింపబడి ఉన్నది అది పోతే మీ మీ బ్రహ్మభావం మీకు వచ్చేస్తుంది అది మోక్షం అది వీడికి తెలుసుకున్నాడు సత్పురుషుల సంఘం తెలుసుకున్నాడు ఇప్పుడు అయ్యా ఆ బ్రహ్మభావం రావాలి ఆ మోక్షం నాకు కావాలి ఏమిటి చెయ్యాలి అంటే నాయన నీవు కామ్య కర్మలు విడిచిపెట్టాలి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాలి సరేనండి అయితే నేను వాడు కర్తేవాడు కర్తభోక్తయే కర్తభోక్తయే కర్మల్ని చేసి కానీ నేను నిష్కామంగా చేసి ప్రయత్నం చేస్తాను అని వీడు మొదలు పెడతాడు సో మోక్ష సాధన అనుష్ఠానం దాన్ని నిరూపిస్తారు ఇక్కడ ఈ మొట్టమొదటి ఇరవై శ్లోకాల్లో సాంఖ్యని నిరూపించారు ఆ తర్వాత కర్మయోగ భాగం వస్తుంది ఈ అధ్యాయంలోనే వస్తుంది అక్కడ మోక్ష సాధనమైనటువంటి కర్మానుష్ఠానము కర్మయోగము దాన్ని నిష్కామ కర్మ దాన్ని నిరూపిస్తారు ఆ సెక్షన్కి యోగము అని పేరు సింపుల్ వర్డ్ సాంఖ్య వెర్సస్ యోగ మీరు సాంఖ్య పదానికి యోగం చేర్చారనుకోండి దీన్ని సాంఖ్య యోగము అన్నారనుకోండి అప్పుడు సాంఖ్య యోగ వర్సస్ యోగ అనకూడదు దీనికి కర్మ చేర్చి కర్మయోగ సాంఖ్య యోగ విసవి కర్మయోగ ఆర్ సింప్లీ సాంఖ్య విసవి యోగ సాంఖ్య సాంఖ్యం అంటే జ్ఞానము ఆ సాంఖ్యము కలవారు ఎవర పడతారు సాంఖ్యులు అని ఈ యోగము చేసే వాళ్ళని ఏమంటారు యోగులు అంటారు యోగిన కాబట్టి యోగి అంటే క్షీర్శాసనం వేసేవాడిని ఏదో అలా అనుకున్నారు ఇక దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యోగా కర్మానుష్ఠానంలో భాగమే అది కూడా సో కాబట్టి సాంఖ్య విసవి యోగ ఆర్ సాంఖ్య యోగ విసవి కర్మయోగ ఆ కర్మయోగ అనే పదం మీకు ఇంకా దాన్ని ఇంకా బలం చేయాలనుకోండి నిష్కామ కర్మయోగ అదే సేమ్ సో శంకర్ దగ్గర యోగ కాబట్టి యోగాన్ని అనుష్ఠించాలంటే కూడా వాడికి తెలుసుండాలా జ్ఞానమే కదండి నాలెడ్జ్ ఇన్ యాక్షన్ గెలిస్తే యోగాన్ని అనుష్ఠిస్తాడు కానీ ఆత్మకర్త అనుక్కుంటో ఈ యోగానుష్ఠానం చేస్తే ఈ ఆత్మకర్త అనే భ్రాంతి నుంచి అకర్తస్థితికి మనం చేరుకుంటాము అని వాడికి తెలియాలా కలదా ఆ బుద్ధి శ్రీకృష్ణుడు బోధిస్తాడు బోధిస్తే ఆ గుర్తింపు వీడికి వస్తుంది ఆ బుద్ధికి యోగ బుద్ధి అని పేరు ఇప్పుడు సాంఖ్య బుద్ధి ఎవరికి యోగ్యంగా ఉంటుంది జ్ఞానులకు యోగ్యంగా ఉంటుంది యోగ కర్ములకు అంటే కర్మ చేసి వారికి యోగ్యంగా ఉంటుంది సా ఏషాం కర్మిణాం ఉచిత భవతి తే యోగిన ఎంత క్లియర్ కట్గా విభాగం చేసి చూపించారు చూడండి అయితే ఈ విభాగం అంతా శంకరులే చేసేసారా లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పాడా శ్రీకృష్ణుడు చెప్పాడు అంటారు తథాచ భగవత విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్ట సాంఖ్యే బుద్ధిర్యోగే తిమాంశును సో చూడండి ఎవరో నన్ను అడిగారు ఎవండి భగవద్గీత కర్మయోగమా జ్ఞానయోగమా సాంఖ్యయోగమా భక్తి యోగమా ఏదో అడిగారు మోక్షయోగమా నేనేం చెప్పాను చూడండి భగవద్గీత ఇవేమి కాదు భగవద్గీత బుద్ధియోగము శ్రీక్ష్ణుడే అన్నాడు అన్నమాట బుద్ధియోగం దామి తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజంతమహో అది అవాక్యం వేరే సో బుద్ధియోగం దదామ్యహం వాళ్ళకి నేను బుద్ధియోగాన్ని ఇస్తాను సో బుద్ధియోగము గీత బుద్ధియోగానికి సంబంధించిన గ్రంథం బుద్ధిని నిర్మాణం చేసే గ్రంథం బుద్ధి ముఖ్యం మనిషి అంటే మనిషి అంటే కర్మ కాదు కర్మ ఫాలోస్ బుద్ధి బుద్ధి లేకుండా కర్మ ఏం చేస్తాడు మనిషి అంటే బుద్ధిని నిర్మాణం చేయాలి బుద్ధిని మీరు కరెక్ట్గా నిర్మాణం చేశారనుకోండి కర్మ ఫాలోస్ ఆటోమేటిక్ కర్మ గురించి మీరేం చింత చేయక్కర్లేదు ఇప్పుడు యూనివర్సిటీకి విద్యార్థిని పంపిస్తున్నారనుకోండి వాడికి బుద్ధిలో నేను కష్టపడి చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి బయటికి రావాలి అని ఉందనుకోండి ఆ యూనివర్సిటీ చుట్టూ బార్లున్నా డ్రగ్గులున్నా ఏమున్నా అసలు వాడికి ఉన్నాయని తెలియదు వీడికి వీడికి ఆ బుద్ధి లేకుండగా ఇంకో బుద్ధి ఏదో తల్లిదండ్రులు ఇలా నొక్కి పెట్టి అట్టే పెట్టారు సోడా సోడా నొక్కి పెట్టినట్టుగా సోడా ఓపెన్ చేస్తే ఏమిటవుతుంది బుస్ మన పైకి వస్తుంది ఆ విధంగా ఇక్కడ నొక్కు ఏ రకమైన ఫ్రీడము లేదు యూనివర్సిటీ అంటే హాస్టల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు రాత్రి తెల్లవారుజాను మూడు గంటలగా నిద్రపోకర్లేదు పొదన పదింటికి లేవచ్చు ఇంటి దగ్గర వీళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జల్స్ తిరగచ్చు అని వాడి బుద్ధి అలాంటి బుద్ధి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే వాడి క్లాసులు గుర్తుకు రావు ల్యాబోరేటరీలు గుర్తుకు రావు లైబ్రరీలు గుర్తు లైబ్రరీ ఎక్కడుందో కూడా వాడికి తెలియకపోవచ్చు యూనివర్సిటీలు ఎక్కడో మూలం ఉండు ఉంటుంది అది లైబ్రరీలో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఏ ఫ్లోర్లో వీడికి సబ్జెక్టు చెందిన పుస్తకాలు ఉన్నాయి ఇవేమీ వాడికి తెలియావు వాడికి ఏం తెలుస్తాయి చుట్టుపక్కల బార్సు రెస్టారెంట్స్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి బుద్ధి మీరు కుర్రాన్ని రిమోట్ కంట్రోల్ మీరు ఎక్కడ చేయగలరు వాడి బుద్ధి సరైన బుద్ధి అయితే హీవిల్ బీ క్లీన్ వాడి బుద్ధి రాంగ్ అయితే మీరు యు కాంటు హెల్ప్ ఎనీథింగ్ మీరు వెనకాల కాపలా పెట్టినా వాడు తప్పించి పారిపోతారు కాబట్టి బుద్ధి డ్రైవ్స్ ఏ పర్సన్ మనిషి దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఆ దుఃఖము వాడి బుద్ధి వాడికి ఇచ్చింది సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ సుఖాన్ని బుద్ధియే ఇచ్చింది సర్వము బుద్ధి ఇది గీత యొక్క ఫౌండేషన్ గీత యొక్క దృష్టికోణం ఇలా ఉంటుంది అంచేతనే బుద్ధి నిర్మాణము అది గీత యొక్క తాత్పర్యం పూజలు చేయాలా ఉపాసనలు చేయాలా జపాలు చేయాలా అవన్నీ మీరు చూసుకోండి బుద్ధిని నిర్మాణం చేసుకుంటే ఏ చేయాల్సి వస్తే అది చేస్తారు నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే యాక్షన్ ఫాలో అవుతుందండి యాక్షన్ గురించి మీరు చింత చేయకం లేదు బుద్ధి నిర్మాణము ఇంతేతనే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా బుద్ధిని రెండు విభాగం చేశాడు ఇదో బుద్ధిరా ఇదో బుద్ధిరా చూసుకో ఈ బుద్ధి నీకు ఆత్మజ్ఞాన బుద్ధి నీకు తగది ఇప్పుడు అర్జున నీకు ఈ కర్మయోగ బుద్ధి కావాలి నీకు అది ఎందుకంటే ఆ బుద్ధిలో నువ్వు ప్రవేశించలేవు కర్మయోగ బుద్ధిలో కొంతకాలం నువ్వు తర్ఫీదు చేసుకుంటే ఆ బుద్ధిలో ప్రవేశిస్తావు ఇప్పుడు హనుమంతుడు ఒక్క ఒక్క ఉదుటున ఇక్కడి నుంచి అక్కడికి కాబట్టి నేను అంత సముద్రం దాటక్కర్లేదు నేను వెళ్లాల్సింది ఫస్ట్ ఫ్లోర్కో లేకపోతే ఫిఫ్త్ ఫ్లోర్కో లెట్ మీ జంప్ అని మీరు అలా హనుమంతులాగా ఒక ఉదుట రాగలుగుతారా రాలేరు లిఫ్ట్తో మెట్లో ఏదో పట్టుకుని పైకి వస్తారు అదేవిధంగా కాబట్టి ఒక్కసారిగా సాంఖ్యంలోకి నువ్వు జంప్ చేయలేవు అర్జున నువ్వు కర్మయోగాన్ని అనుష్ఠించు నిష్కామ కర్మయోగాన్ని చేస్తే నువ్వు ఆ మెట్లు ద్వారా సాంఖ్యంలోకి వస్తావు అది మోక్షము అని ఈ విధంగా సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి రెండింటినీ కూడా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించాడు ఆ శ్లోకంలో ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి ఏ అర్జున నీకు ఇంతవరకు సంఖ్య బుద్ధి చెప్పాను సంఖ్యానికి సంబంధించిన బుద్ధి యోగేత్విమాం శృణు తూ ఒకటి వేశాడు మధ్యలో తు అంటే ఏమిటో తెలుసునండి ఈ కంప్యూటర్లో మధ్యలో కాలంకి గీత పెడతారు ఆ గీతకు తు అని అర్థం తు వేశాడంటే అంతవరకు చెప్పిందంతా కూడా ఇలా చే కాలమొహటి పెట్టేసి ఇలా పక్కన పెట్టేసి ఇంకా అది అక్కడ ఉంటుంది దాంతో నువ్వు దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఎప్పుడూ కూడా దీన్ని దాన్ని కలిపేయకూడదు అలాగే జనం ఏం చేస్తారంటే సరైన అవగాహన లేకపోతే కలిపి కూర్చోబెడతారు హేజీనెస్ అంటారు క్లియర్ కట్గా ఉండదు అన్ని పదాలు తెలుస్తూ ఉంటాయి కర్మ చేయాలి నిష్కామ ఉండాలి ఆత్మ జ్ఞానం ఈ ఆల్ వర్డ్స్ ఆర్ దే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదు దాంతో అంతా కలగాపొడదు ఈ కలగా పులగ వ్యవహారం వేదాంతంలో పనికిరాదు ఈ కిచిడీ వ్యవహారం నడవదు సో సాంఖ్యబుద్ధి పక్కన పెట్టదు దట్ ఈజ్ ఓవర్ తు ఆన్ ది అదర్ హ్యాండ్ యోగే ఇమాంశ్రును యోగే బుద్ధిం ఆ యోగ బుద్ధిని నీకు చెప్తాను చూడు విను అని అంటాడు సో ఆ నీకు ఇంతవరకు సాంఖ్యబుద్ధి చెప్పాను అది ఉంచు తూ అంటే అది ఎలా ఉంచు యోగే ఇమాంశ్రును నీకు ఇప్పుడు యోగబుద్ధిని చెప్తాను విను అంటే ఇప్పుడు ఎన్ని బుద్ధులు చెప్పినట్టు ఆయన రెండు బుద్ధులు రెండు బుద్ధులు చెప్పాడు కదా క్లియర్ కట్ గా చెప్పాడు తర్వాత తయోచ సాంఖ్యబుద్ధ్యాశ్రయా జ్ఞానయోగేన నిష్టాం సాంఖ్యా విభక్తం వక్ష్యతిరా వేదాత్మనా మయా ప్రోక్త ఈ విభాగానే ఇంకా బాగా చూపిస్తున్నారు శంకరులు డిస్టింక్షన్ సో ఎప్పుడైతే బుద్ధులు రెండు ఉన్నాయో జీవన శైలి రెండు ఉంటాయి జీవనశైలి ఆ పదాన్ని మీరు బాగా గమనించండి జీవన శైలి అంటే జీవించే తీరుతెన్నులు లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా వీ హెవ్ టు లివ్ అవర్ లైఫ్ సన్యాసం తీసుకున్నా వాడు లైఫ్ లివ్ చేయడం మానేస్తాడు హి హాస్ టు లివ్ ఎ లైఫ్ సపోజ్ కామ్య కర్మలని మానేసి నిష్కామ కర్మయోగం చేస్తున్నాడు అనుకోండి ఇంకా వాడికి ఏ లైఫ్ ఉండదు వాడు అలాగే ఉపవాసాలు ఉంటాడని అలాగేం కాదు హీ హు లివ్ ఏ లైఫ్ వాడికి భార్య పిల్లలు ఉద్యోగము డబ్బు దశకం ఇవన్నీ ఉంటాయి స్టాక్ మార్కెట్లు సెక్యూరిటీలు పెరగడాలు తగ్గడాలు అన్నీ ఉంటాయి ఎవరిథింగ్ ఈజ్ సో హీ హ్యాస్ టు లివ్ ఎ లైఫ్ జీవన శైలి అండ్ దెన్ ఈ సాంఖ్య ఉంటుంది హీ హు లివ్ ఏ లైఫ్ టు ఏదో భిక్ష చేసుకోవాలి ఏదో భిక్షలు అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఇది చేసుకోవాలి సంథింగ్ బిల్లు అప్పుడప్పుడు కట్టాల్సి ఉంటుంది సో ఎవరి థింగ్ హీ హ్యాస్ టు ఈ హెస్ టు లీవ్ ఎలా కాబట్టి లైఫ్ లీడింగ్ అన్నది అందరికీ సమానమే వాటి సాంఖ్య ఆత్మజ్ఞానైనా కర్మయోగైనా కానీ ఆత్మజ్ఞాని లేక సాంఖ్యని యొక్క నిష్ట జ్ఞాన యోగేన నిష్ట ఆ నిష్ట ఇట్ ఈస్ డిఫైన్డ్ బై తృతీయభక్తికి డిఫైనింగ్ అని అర్థం ఇత్ంభూత లక్షణే తృతీయ సో జ్ఞానయోగేన నిష్ట ఇత్ంభూత లక్షణే తృతీయ జ్ఞానయోగ రూపమైన నిష్ట కాబట్టి ఈ సాంఖ్యుడు ఎలా ఉంటాడంటే జ్ఞానయోగము అంటే ఆత్మ అకర్త అభోక్త ఆత్మకు షడ్భావ వికారములు లేవు అనే ధర్మాధర్మములకు అతీతమైనది ఆత్మ అనేటువంటి ఆ జ్ఞానయోగ నిష్ట that is his lifestyle that is the guiding principle of his lifestyle adi cheppadu adi separate ga cheppadu evan cheppadu sankhya buddhi ni aashrayinchu unde gnana yoga nishtani cheppi vibhattam idi separate ga cheppadu cheppi ee nishta unnade ee jeevana sheli unnade idi kevalam sankhyulaki maatrame vartisthundi anjepadu endukante jeevana shelini kalagaapulavim chesthe anta confusion lo padukotha గృహస్థుగా ఉంటాడు ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ గృహస్థాస్ హన్యాసెస్ అండ్ దే నెవర్ బికమ్ సన్యాసస్ ది రిమైన్ గృహస్థాస్ ఆల్ ది టైమ్ వరీంగ్ అబౌట్ సన్యాస చాలా తప్పది ఎందుకంటే గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించుకుంటూ కర్మయోగానుష్ఠానం చేసుకుంటూ హాయిగా ఉండడమే గృహస్థుగా ఉండడం సన్యాసం గురించి కలల కంటూ ఉండడం ఎందుకది సందర్భం లేని మాట ఇంకా సన్యాసులు వీళ్ళు గృహస్థులను చూసి ఆ వేళ పరిభావం ఎంజాయ్ చేసేస్తున్నారు మనం మహాత్ములు అయ్యి ఉండి కూడా ఎలా కష్టాలు పడుతున్నాం అలాగే మనకేమో భిక్షించి వెళ్ళాడు సరిగ్గాను ఏదో భిక్ష ఉంటుండే సరిగ్గా లేకపోతే ఏవో ఆశ్రమాలు కట్ట ప్రజలను ఉద్ధరించడం కోసం ఆశ్రమాలు కడదామంటేనేమో సంధాలు అవి సరిగ్గా రావటం లేదు అని గృహస్థు ఎక్కువ కంప్లైంట్స్ తోటి సన్యాసి ఉంటాడు కలగాపులకం అయిపోయింది ఫిల్డ్ అవుతుంటే అక్కడ ముందు తగ్గారు హోమం అవుతుంటే తనే వెళ్ళి హోమం చేసేయటం సన్యాసికి హోమం చేసే అధికారం లేదు తనే వెళ్ళి హోమం చేసేయటం సన్యాసం పుచ్చుకుని కర్మలో బతికేస్తూ ఉండడం కర్మానుష్ఠానం మెయిన్ లైఫ్ స్టైల్ కింద చేసేసుకోవటం వట్ ఈస్ దట్ దర్ ఈజ్ సంథింగ్ ఎ కాంట్రడిక్షన్ ఈ కలగాపులగపు వ్యవహారం ఇది గీతలోను శంకర శాస్త్రంలోనూ ఉండదు సో ఈ నిష్ట వేరు నేను సాంఖ్యబుద్ధి కలిగిన వాళ్ల కోసం సాంఖ్యుల కోసం నేను జ్ఞాననిష్ట జ్ఞానయోగనిష్ట జ్ఞానంతో జ్ఞానానికి అనురూపంగా బతికేటువంటిది ఒకటి ఉంది అది నేను చెప్పాను అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఆయన ఏమన్నాడంటే పురా వేదాత్మనా మయాత్రోక్త పూర్వం చెప్పాను అన్నాడు పూర్వం ఎప్పుడు చెప్పాడంటే అర్జునుడికి మొదటిసారి కదా బోధిస్తున్నాడంటే పూర్వం అంటే ఈ ఇప్పుడు పూర్వం కాదు నేను హిరణ్య ఉండి సృష్టి అది ఎందు వేదములను ప్రకటించినప్పుడు చెప్పాను అని అంటాడు సో ఆ విధంగా ఆ విభాగాన్ని శ్రీకృష్ణుడు బోధించినాడు సుమా అని భాష్యకారులు బలం చేసుకొస్తున్నారు దాన్ని భాష్యకారులు కంగారు పడరు ఈ డిస్కషన్ అయిపోతే గమని ఇంకో శ్లోకంలో వెళ్ళి ఆ కంగారు భాష్యకారుల్లో ఉండదు ఆయన సవకాశంగా చేయాల్సిన వ్యవస్థ అంతా చేసి ముందుకు వెళ్తారు కెమల్దా భాష్యం అలాగే ఉంటుంది అది తర్వాత తథాచ శ్రయాగే విభక్త వక్ష్యర్మయోగే అదేవిధంగా సాంఖ్యబుద్ధి సాంఖ్యయోగనిష్ట ఒక జీవన శైలి అదేవిధంగా అది అలగ్ సెపరేట్ అదేవిధంగా అంటే కర్మకు సంబంధించిన బుద్ధి కర్మయోగంతో జీవించటము కర్మయోగ నిష్ఠ దట్ ఈస్ అలాగ సెపరేట్ అది అలా చెప్పబోతున్నాడు విభక్తాం వక్ష్యతి హీ విల్ టెల్ ఆల్ దిస్ సో మనమంటే ఇంకా గీత చదవడం తర్వాత కానీ శంకరులకి మొత్తం గీతంతో తెలుస్తూ ఉంటుంది ఏ శ్లోకం దగ్గర ఆ శ్లోకం పీస్ మిల్ వ్యవహారం కాదు గాలిపిండి వంట సామెత ఇట్స్ నాట్ లైక్ దట్ గాలిపిలి స్టోరీ ఒకటి ఉంది అలాగ అలాగ ఉండదు భాష్యం ఉంటాయి మొత్తం అంతా హీ నోస్ అండ్ దెన్ హీ టీచర్స్ హీన్ ఎక్ సపోజ్ ఎదరు ఏం రాబోతుందో ఆయనకి తెలియక మీకు తెలియక నాకు తెలియకపోతే అది కష్టం అవుతుంది సమగ్రత ఉండదు పాటల్లో సో కర్మయోగనిష్ట కూడా సెపరేట్ చేసి చెప్పబోతున్నాడు కర్మయోగైన యోగిన కాబట్టి ఇటు సంఖ్య బుద్ధి యోగబుద్ధి ఏం సాంఖ్యబుద్ధి యోగబుద్ధించ ఆశ్రిత్య అద్వేనిష్టే విభక్తే భగవతా ఏవా ఉక్తే ఈ విభాగం భగవంతుడే చేశాడు శ్రీకృష్ణ భగవానుడే చేసి చెప్పాడు ఉక్తే చెప్పబడినవి సాంఖ్య బుద్ధి అన్నాడు యోగ బుద్ధి అన్నాడు ఆ బుద్ధులను అనుసరించి రెండు వేర్వేరు నిష్టలు సాంఖ్యబుద్ధి నిష్ఠ అంటే జీవనశైలి జీవించే పద్ధతి సాంఖ్యబుద్ధికి తగ్గ జీవన పద్ధతి ఒకటి యోగబుద్ధికి తగిన జీవన పద్ధతి మరొకటి సాంఖ్యబుద్ధిలో ఉపశ ఉపరతి కర్మానుష్ఠానం ఏమి ఉండదు శమదమాదులు ఉంటాయి అంత నివృత్తి ప్రధానంగా ఉంటుంది యోగ బుద్ధిలో ప్రవృత్తి ఉంటుంది కర్మ ఉంటుంది కానీ స్వార్థం కోసం కాకుండా సేవ రూపంగా పరోపకారం రూపంగా నిష్కామ కర్మయోగ రూపంగా ఈశ్వర ఈశ్వరుడుకు అనుష్ఠి అర్పించే రూపంగా అలా ఉంటుంది దాని లక్షణం వేరు దాని తీరుతెన్నులు వేరు ఈ శమదమాదులు దీని వేరు సో ఈ విధంగా రెండు బుద్ధులు రెండు జీవన నిష్టలు అన్నీ కూడా విభాగం చేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఎవరికి కన్ఫ్యూషన్ రాని విధంగా చెప్పాడాయన జ్ఞానకర్మణోహం కర్తృత్వా కర్తృత్వైకత్వానేకత్వ్యాశ్రయో ఏకపురుషాశ్రయత్వా సంభవం పశ్యత ఎందుకు చెప్పాలి అలాగైనా అలా విభాగం ఎందుకు చేయాలి ఎందుకు చెప్పాలంటే అలా సెపరేట్ చేసేందుకు చెప్పాలి నేను పొద్దున్నెండు కలిపితే నష్టమే వచ్చింది అయ్యా కలవావు అదే నీరు కలవావు ఎందుకు కలవవు అంటే జ్ఞానము కర్మ జ్ఞానములో అకర్తృ ఆత్మ కర్మలో వీడు కర్త భోక్త చూసారా ఎంత విరుద్ధంగా ఉన్నదో జ్ఞానములో ఆత్మ ఒక్కటే అద్వయము యోగంలో కర్మయోగంలో వీడో జీవుడు ఇంకోహడో జీవుడు మరోహడో జీవుడు వీడు పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తాడు పాపం చేసుకుంటే పాపలోకాలకు వెళ్తాడు ఇది భేదము సో ఇక్కడ ఏకత్వము ఇక్కడ అనేకత్వము సో ఇక్కడ అకర్తృత్వము ఇక్కడ కర్తృత్వము ఈ బుద్ధులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ బుద్ధిలో అంశాలకి విరుద్ధంగా ఆ అంశాలు ఉన్నాయి కాబట్టి ఒకే పురుషుణ్ణి నేను కర్తను కానీ నేను కర్తను కాదు అని ఎలా అనుకుంటాడు అనుకుంటే నేను కర్తను అనుకుంటాడు ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంట నేను కర్తను అని అనుకుంటే నేను అకర్తను అని అనుకునే ఛాన్స్ ఉండదు ఇంకా నేను అకర్తను అనుకుంటే నేను కర్తను అని అనుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి సముచ్చయం కుదరదు సమన్వయం కుదురుతుంది ఇవాళ నేను కర్తను అనుకున్నాను రేపటికి తెలివితేటలు తెచ్చుకుని ఆ కర్తను అనుకున్నాను ఓకే ఈయన తాను కర్త అనుకుంటున్నాడు ఈయన అకర్తృ జ్ఞానంలో ఉన్నాడు ఓకే సమన్వయం భిన్న పురుషులు ఏకకాలంలో లేకపోతే ఏకపురుషుడు భిన్న కాలాలలో ఓకే సమన్వయం ఈజ్ ఓకే సముచ్చయం కుదరదు అంచేత ఏకపురుషాశ్రయత్వ అసంభవం ఒకే వ్యక్తి ఒకే కాలంలో సాంఖ్యబుద్ధిని కర్తృ బుద్ధిని కలిగి ఉండుట సంభవము కాదు ఏమండ ఆత్మకు మరణము లేదు అని ఒక బుద్ధి నేను చచ్చిపోతానేమో ఈ మందు సేవిస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము వసంత వసం ఆక రసం పుచ్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము అని లేకపోతే ఈ హోమం చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము ఈ కర్మ చేసుకుంటే ఈ హోమం చేసుకుంటే అని ఇంకో బుద్ధి ఈ రెండు బుద్ధులు ఒకే మనిషిలో ఎలాగండి ఎలాగ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఆనెస్టీ ఇంటెలెక్చువల్ ఆనెస్టీ ఉండద్దండి సో నేను ఇంకో కొంతకాలం ఎక్కువ బతకాలి అని కోరుకుండి ఏదో కర్మ చేసుకుంటున్నాను అనుకోండి ఆత్మ ఆత్మకి మరణము లేదు అనే జ్ఞానం అది నాకు లేదు అది ఎవడో మహాత్ములకు ఉంది అది మనకి లేదు ప్రస్తుతం క్లీన్ అది ఉంది undi. ఉందంటే ఎక్కడ గుర్తుంది Kanuka, ekapurusha ఆశ్రయత్వ అసంభవం ఎందుకు ఇలా చెప్పాలి ఇలా ఇది వీడికే అది వాడికే అని ఎందుకు చెప్పాలంటే యూ డోంట్ ట్రై టు బీ డిజానెస్ట్ విత్ నాలెడ్జ్ అందుకోసం అంతేగాని ఏదో పది మంది ఉంటే వాళ్ళు ఐదుగురు నువ్వు పక్కన ఇంకో ఐదుగురు ఇంకో పక్కన నిలబెట్టడం కోసం కాదు బీ ఆనెస్ట్ సో నువ్వు నేను కర్తను అనుకుంటే కర్మ చేసుకో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి నేను కర్తను కాను అని నువ్వు అనుకుంటే కర్మ చేయాలకర్లేదనే మీమాంస ఉండదు కాబట్టి ఆ ప్రశ్న నువ్వు వేసేది ఉండదు నేను సమాధానం చెప్పేది ఉండదు యూ నోయిట్ ఐ నోయిట్ అండ్ సో క్లీన్ లేదు నా ఎందుకు కర్తృత్వం ఉన్నది దెన్ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి కామ్యకర్మలు చేయకో కామ్యకర్మలు చేస్తే నువ్వు ఆ కర్తృత్మ జ్ఞానాన్ని పొందే ఛాన్స్ కూడా లేకుండా అని సో ది నాలెడ్జ్ షుడ్ బి క్లీన్ డిస్టింగ్గా చెప్పొద్దు మరి చెప్పేది శాస్త్రం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చెప్పాలి సో దట్ పీపుల్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ అందుకోసమని అలా క్లియర్గా చెప్పాలి ఇది మళ్ళీ కొనసాగిద్దాం ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణశ్య పూర్ణమాదా పూర్ణమైతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు జో నమ హరి ఓం ద శ్రీకృష్ణార్పణమస్తూ సో ఈ వారం గీతా క్లాసులు రెండు పూర్తయ్యాయి మళ్ళీ శని ఆది గీత ఉంటుంది గీతా క్లాసులో యథాప్రకారం